శ్రీతిస్మృతిపరాణానామాలయ కరుణాయవత్శంకరం లోకశంకరూమానికమీకా ఇది నరీరూపస్త గృహీతే మీరు గమనించే ఉంటారు భగవద్గీతలో ముఖ్యంగా ప్రధానంగా మీమాంస కుల ఖండనము ఉంటుంది ప్రధానంగా ఆరంభం నుంచి అలాగే ఉంటుంది సర్వత్ర మీమాంసక మత ఖండనం ఉంటుంది అంటే కర్మ కర్మను ఒక విధంగా మీమాంసకులు సమాజంలో ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారు మీకు అదే ధోరణి ఈనాటికీ సమాజంలో కనపడుతుంది వాళ్ళు కర్మను గురించి చూసిన విధానము చాలా స్థూలంగా అజ్ఞాన గర్భితంగా ఉంటుంది వాళ్ళు చెప్పేదాని ప్రకారం కర్మ దుఃఖాత్మకము ఇది వేదం విధించిన కర్మ దుఃఖాత్మకము ఫలమే సుఖము అనిచేత ఫలం కోసమే కర్మ ఎందుక కర్మ ఎందుకు చేయటం కర్మ మీద ఏ రకమైన ప్రీతి ఉండాలని కానీ ఉంటుందని కానీ అసలు వాళ్ళు అంగీకరించమే అంగీకరించాలి ఎందుకంటే కర్మ దుఃఖాత్మకం ఫలమే సుఖాన్ని భగవద్గీత ఎగ్జాక్ట్లీ ఉంటా జస్ట్ ది అపోజిట్ తర్వాత కర్మ ఫలమును కోరి చేయాలి భగవద్గీత ఎగ్జాక్ట్లీ ది అపోజిట్ కర్మానికి జ్ఞానానికి సముచ్చయాన్ని వాళ్ళు స్వీకరిస్తారు కర్మజ్ఞాన సముచ్చయాన్ని స్వీకరించి సన్యాసాన్ని నిరాకరిస్తారు కర్మజ్ఞాన సముచ్చయాన్ని పుట్టుకోవడం సన్యాస నిరాకరణం కోసమే దానికోసమే దీన్ని పట్టుకుంటారు సో వేరే భగవద్గీత సముచ్చయాన్ని అంగీకరించాలి సో ఈ విధంగా అనేకానేక విషయములలో మీమాంస మతంలో ఉన్నటువంటి పలు విధములైన దోషములను ఎత్తిచూపి వాటినన్నిటినీ నిరాకరిస్తూ పోవడమే ప్రధానంగా భగవద్గీత సాగుతుంది అదే బ్రహ్మసూత్రాల దగ్గరికి వచ్చేప్పటికీ సాంఖ్యమత నిరాకరణ సాంఖ్యులు వీళ్ళు నాస్తికులు బ్రహ్మ నాస్తికులు జడవాదులు బ్రహ్మ ఒకటి గలదు ఒక చేతనతత్వము గలదు అని స్వీకరించరు పురుష నానాత్వాన్ని గ్రహిస్తారు ఈశ్వరుణ్ణి తిరస్కరించి ఈశ్వరుని ఒప్పుకోరు పురుషులంటే జీవులు అవుతారు వాళ్ళ యొక్క అనేకత్వాన్ని స్వీకరిస్తారు జగత్తు సత్యము జగత్ సత్యత్వవాదులు ద్వైతులు ఈ జగత్తు మరి ఎక్కడి నుంచి పుట్టింది అంటే జడము నుండి జగత్తు పుట్టింది జగత్తు జడం కదా జడంగా కనపడుతోంది కదా కాబట్టి జడమైన జగత్తు జడమైనటువంటి ఒకనొక తత్వం నుంచి పుట్టింది దానికి ప్రకృతి అని పేరు వాళ్ళు పెట్టిన ముద్దు పేరు వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రధానము ప్రధానము అనే పేరు పెట్టుకున్నారు సో ఆ విధంగా ఆ ప్రధానము త్రిగుణాత్మకము అది స్వతంత్రము దాన్ని అజిమాయిషీలో పెట్టేటువంటి ఈశ్వరుడు అనేవాడు ఎవడూ ఉండడు ఆ ప్రధానంలో క్షోభ చలనము కలిగి ఈ జగత్తు పుట్టినది అని వాళ్ళు ప్రధాన కారణవాదులు మీరు చాలాసార్లు చూశారు ఈ ప్రధానాన్ని వాళ్ళు ఏ రకంగా నిరూపిస్తారు ప్రధానం అనేది ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారు మీరు అడిగారు అనుకోండి అంటే ప్రమాణం ఒకటి చూపించాలి ప్రమాణవాదులు ఏదైనా పుస్తకంలో వచనం చూపించాలి మేడం దృష్టి పుస్తకం ఒకటి ఉండాలి దాంట్లో వచనం ఉండాలి ఎవడో ఒకటి చెప్పినవాడు ఒకటి ఉండాలి చెప్పినవాడు పరాశయముడో ఆపస్తముడో బోధాయముడో వామదేవుడో పుల్లన్నో నక్కయ్యో ఎవడో ఒకటి చెప్పు అప్పటి వరకు వాళ్ళకది అంగీకారం కాదు ఫలానా వాడు చెప్పేటంటే ఆ ఫలానా వాడు ఎవడో వీడికి తెలిసినా తెలియకపోయినా ఆ పుస్తకం ఏమిటో వీడికి తెలిసినా తెలియకపోయినా చెప్పేది కాబట్టి సరిపడేది ఇది ఒక దృష్టికోణం దృష్టి రామ నిన్న ఇవాళ అండి ఎవరంటుందనుకోండి ఆ చర్చ ఎలా ఉంటుందంటే వాడు చెప్పేట వీడు అంటాడు మరొకటి చెప్పేటది వీడు స్వతంత్రంగా ఆలోచించిన వాడు వీడు కాదు వాడు కాదు ఓ ఇంకో మూర్ఖుడు వీళ్ళకి యాంకరు వీడంటాడు ఆ సూర్య సిద్ధాంతంలో ఫలానా బృహ బృహజ్ జాతకంలో ఇలా అయిపోయాడు అంటాడు ఏదో వీడికి ఎవడికి వచ్చాడు దాన్ని ఇప్పుడు వాడు చెప్పిన వాడు చూస్తే పుణ్యాత్ముడి కింద లెక్క వాడు అంటాడు ఫలానా గుణమేరు శాస్త్రి గారు అలా చెప్పారు వాడు అంటాడు అంతే తప్ప మనం స్వతంత్రంగా ఆలోచించి నిర్ధారిద్దాం అనే దృష్టి ఎవరికీ ఉండదు ఇది ఒక దృష్టి కోణం అదొక సమాజంలో అదొక దృష్టి ఆ దృష్టిని భగవాన్ బుద్ధుడు చాలా గట్టిగా ఖండించాడు ఆయన గట్టిగా బుద్ధుడికి శంకరుడికి తేడా చెబుతుంటే బుద్ధుడు ఏమన్నాడంటే శంకరుడు ఏమన్నారు శృతి స్మృతి న్యాయము అన్నారు శంకరుడు బుద్ధుడు ఏమన్నాడంటే న్యాయము అన్నాడు అంతే తేడా ఈ శృతి స్మృతి పకర్బటలో న్యాయము అని బుద్ధుడు అన్నాడు శంకరులు అన్నారు చూడు శృతి స్మృతి న్యాయం అన్నారు అయితే న్యాయానికి విరుద్ధమైతే శృతి స్మృతిని పక్కన పెట్టమని అయినా అన్నారు అల్టిమేట్గా ఆ మాట అన్నారు ఆయన కాబట్టి ఇది ఇటువంటి నివేరెన్సెస్ ఉంటాయి ఆచార్యులలో చిన్న చిన్న మువేరెన్సెస్ ఉంటాయి ఫస్ట్ సో ఈ సాంఖ్యులు వాళ్ళు జడకారణవాదులు జడము నుంచి జగత్తు పుట్టినారు వాళ్ళు జడాన్ని ఉపాసన చేస్తారు ఇప్పుడు యోగులు ఉన్నారనుకోండి వాళ్ళు జడాన్ని ఉపాసన చేస్తారు ఆకాశాన్ని ఉపాసన చేస్తారు పృథివీని ఉపాసన చేస్తారు అవన్నీ జడములు కదా దాన్ని ఉపాసన చేస్తారు ప్రధానాన్ని ఉపాసన చేస్తారు ప్రకృతిని ఉపాసన చేస్తారు జడాన్ని ఉపాసన చేస్తే మరి నువ్వు అయిపోతావు కదా అంటే దేన్ని ఉపాసన చేస్తే అది అంటే వాళ్ళు అంటారు మాకు అదే ఈ ట్రాన్స్ అని సమాధంలో సమాధిలో వాడు ఏమైపోతాడు జడు అయిపోతే సంసార దుఃఖం ఉండదు అది వాళ్ళు వాళ్ళకు వాళ్ళ యొక్క సొల్యూషన్ అది చేతనుడుగా ఉన్నంత వరకు సంసార దుఃఖం తప్పదు జరుడైపోయాడు అనుకోండి కూడా ఇప్పుడు ఈ డ్రగ్గులు ఉంటాయి చూసారా వాటిని తీసుకున్నట్లయితే వాడు స్పృహ తప్పకుపోయి అప్పుడు ఇంకా దుఃఖం ఉండదు వాళ్ళు అసలు దీనికి తన తరపుడు ఈ యోగులు ఈ హఠయోగులు అప్పు చేయటంటే వాడు సమాధిలో వెళ్ళిపోతే వాడికి దుఃఖం ఉంది సమాధి నుంచి దుఃఖం సో ఈ విధంగా ఈ సాంఖ్యులు వీళ్ళ యొక్క మంచి గుణములు కొన్ని దళము మీమాంసకుల కంటే కొంత అనయం కానీ వీళ్ళు కూడా దళ మూర్ఖంగా పోతూ ఉంటారు సో వాళ్ళని అడిగారు ఈ ప్రధానము అనేది జగత్ కారణమని నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఏదో ప్రమాణం చూపించాలి కదా అదే నేను అన్నాను ఏ ప్రమాణంతో సా ఏది ప్రమా ఇది జగత్ కారణం అని చెప్పావు అని అంటే వాళ్ళు అన్నారు అనుమాన ప్రమాణం చేత మేము శాసిస్తాము వాళ్ళ తర్క బలము వాళ్ళది ప్రధానం తార్కికులు అన్నబడే వాళ్ళ యొక్క తర్కము కంటే వీళ్ళ తర్కం చాలా గొప్పది సాంఖ్యులే వీళ్ళే తార్కికులు అంటే ప్రధానమైన తార్కికులు వీళ్ళే నయ్యాయులు వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా మౌలికంగా తక్తిగల వాళ్ళు అనుమాన ప్రమాణం చేత మేము ప్రధానాన్ని సాధిస్తాము అనుమాన ప్రమాణంతో బాగు లభిస్తుంది ఇప్పుడు పర్వతమునందు వన్ కలదు అని మీకు ఎలా తెలిసింది అనుమాన ప్రమాణం చేత తెలిసింది అలాగే ఈ జగత్తు ప్రధానము అనేటువంటి సామ్యావస్థ సత్వ్రజస్తమ నుండి పుట్టినది అది మేము అనుమాన ప్రమాణం చేత సాధిస్తాము అని చెప్పారు అంచేతనే వాళ్ళ ప్రధానానికి ఆనుమానికము అని పేరు పెట్టుకున్నారు దానికి మరో ముద్దు పేరు మాను మాకము అక్కడలా పేరు పెట్టుకున్నాను ఇప్పుడు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారిని మోడీ గారిని షాజాదా అని అనుకోండి కదా ఎవరో క్వశ్చన్ చేశారు ఎటండి చేస్తామను షాజాదా షాజాదా అంటారు ఆయన పేరు పెట్టుకలవచ్చు కదా అంటే నేను పెట్టుకున్న పేరు అయ్యే నేను పేరు పెట్టుకున్నాను నీ సొమ్మ పోయి నేనేం ఇక్కానా షాజాదా అన్నా తప్ప కాదు మీరు అది డ్రాప్ చేసేయాలి సరే అయితే నేను అది డ్రాప్ చేసేస్తాను మీరు వంశ పూజను మీరు డ్రాప్ చేసేయండి నేను షాజాదా అనే దాన్ని నేను డ్రాప్ చేసేస్తాను అని చెప్పారు ఆయన పెట్టుకున్నారు అలాగే వీళ్ళు ఈ సా ఈ వీళ్ళ ప్రకృతికి ప్రధానము ప్రధానం అదే నిత్యం ఇంక దేవుడు లేదు దెయ్యము ప్రధానం అదే ప్రధానం దానికి వీళ్ళు అందమైన పేరు ఆనుమానికము అని దాని మీద ఈ వైదికులు ఏమంటారంటే నువ్వు వైదికులకి వీడు బుద్ధిని ఉపయోగించి తెలుసుకుంటానంటే వాడు ఒప్పిపోదు వీడు బుద్ధిని ఉపయోగించకూడదు వాళ్ళ యొక్క పట్టుదలది బుద్ధిని ఉపయోగించి తెలుసుకుంటా వీడేమిటంటే వీడు సొంతంగా ఆలోచించి తెలుసుకుంటానంటున్నాడు ఏంటిది అని అంటే సభలో అలా అంటే వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటారు అంతటి పాపాత్ కూడా సొంతంగా ఆలోచించి తెలిసేసుకుంటా అంతటి పాపాత్ముడే వీడు అవునండి మరైతే వీడిని ఎందుకు పిలిచారు సభకి ఇంక ఈ పైన పిలవాము ఈ వాటికి ఏదో అయిపోయింది కదా అది మీరేమనుకుంటారంటే స్వామీజీ అతిశయోక్తి చెప్తున్నాడని మీరు అంటారు నేను చెప్తున్నది అతిశయోక్తి కాదు అనుభవించి చెప్తున్నానని నాకు తెలుసుకో అతిశయోక్తి కాదని నేను ఒకసారి ఓ పని చేశాను ఒక ఓ పెద్ద మనిషి అడిగారు ఓ పీఠాధిపతి అడిగారు మీరు ఆ పని ఏ బేసిస్ మీరు చేశారు ఏ వచనాన్ని వర్తి చేశారు అంటే నేను అన్నాను వచనం ఎందుకండి అన్నా అంటే కాదండి వచనం ఎందుకంటారేమిటి ఏమిటా మాట మీరు వచనా ప్రవృత్తి వచనా నివృత్తి మేము ఏదైనా పని చేస్తే వచనాన్ని బట్టి చేస్తాం వచనం అంటే ఏదో స్ఫూర్తితో ఏదో ఉండాలి శ్లోకం ముక్కు ఉండాలి ఓ ప్రశ్రద్ధ ఏదైనా పది మానేస్తే వచనాన్ని బట్టి మానేస్తాం మీరే వచనాన్ని బట్టి చేశారో నేను అంటే నేను చెప్పాను శతాంహి సందేహపదేశు వస్తు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడండి కాళిదాసు మహాకవి అదే నాకు వచనము అని చెప్పారు నా కాన్షన్సే నాకు వచనం అని కాన్షంసను పట్టుకుంటే మీకు అదే దాన్ని చూపిస్తుందని కాళిదాస్ అన్నాడు అదే ఆ వచనాన్ని చెప్పాను వచనం చెప్పినట్టు అయింది ఒక వచనాన్ని ఎదిరిబెట్టినట్టు అయింది కవలి జరా లా చెప్పారు ఆయన కోపం వచ్చింది కాళిదాసుని కోర్టు చేస్తున్నట్టని కోపం వచ్చింది ఎందుకంటే కాళిదాసును కోర్టు చేయకూడదు మనుస్మృతితో పరాశర స్మృతితో కోర్టు చేయాలి సో వచనం ఉండాలి ఈ సమస్య ఉంది వైదిక సంప్రదాయంలో ఈ సమస్య ఉంది బుద్ధుడిని వీళ్ళు ఎందుకు తిరస్కరించారు ఆయన వచనాన్ని కోర్ట్ చేయడు చెప్పేదంతా ఆత్మే చెప్తాడు కానీ వచనం కోర్టు చేయండి నో కొటేషన్స్ నో కొటేషన్స్ బుద్ధుడు అంటే అసలు కొటేషన్స్ లేదు కాబట్టి వీడికి వేదం ప్రమాణం కాలేదు కాబట్టి అంటే పేదం ప్రమాణం కాలేదని అర్థం కాబట్టి వీడిని కొత్త పెట్టు అదే వాడు చెప్పేది ఏమిటో చెప్పేది పరిశీలించడం అనేది అసలు మేము ఎప్పుడూ మానేసాం కొన్ని తరాలు మానేశాం మేము పరిశీలించటం మాకు వచనమే ఉండాలి నిజంగా వచనం ఉంటే చేసేయటమే వచనం లేకపోతే లేదంటే వచనం ఉందనుకోండి మొగుడు పోయిన తర్వాత భాగ్యం తీసుకెళ్ళి చిట్మీ పెట్టి నిప్పు పెట్టే సక్క వస్తుంది వచనం ఉందనే కారణంగా దేనికైనా సిద్ధమే వచనం ఉంటే వచనం లేకపోతే మునిగిపోతున్న మనుషులు ఏదైనా రక్షించాలంటే చేయి వచనం లేదు కాబట్టి కాబట్టి వచనం చెప్తే కానీ మీరు బతకలేరు వెళ్ళకూడదు ఎవరికి మీవే వచనం ఈ సాంఖ్యులను అడిగేట్లు మీరు వైదికులో కదా మేము వైదికులమే అయితే వచనం చూపించమాత అంటే ఈ సాంఖ్యులు ఏం చేశారంటే ఈ వేదాంతంలో ఇక్కడ అక్కడ వెతికి పట్టుకుని ఇవ్వో కొన్ని వచనాలు వాళ్ళకి అనుకూలంగా ఉండేవి పట్టుకొచ్చారు పట్టు ఇదిగో మీరు వచనం కావాలన్నారుగా ఇదిగో వచనం ఈ మధ్య క్రిస్టియన్ మిషనరీస్ ఏమన్నారంటే మా క్రీస్తే దేవుడు అన్నారు ఎందుకు రా అంటే గృహవారికం వల్ల అని బృహదార నిగంలో వచనం పట్టుకొచ్చి అసతోమ అసద్ధమయ్యా తమసోమా ద్యోతిర్గమయ్యా మృత్యోర్మా అమృతంగమయ్యా అని ఋషులు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు క్రీస్తుని పంపించాడు అని వచనం చూపించారు అంతటి అలాగంటే అంతటి దుర్మార్గం అనమాట ఏది గృహదార ఉన్న వచనం అది క్రీస్తుకి అనుకూలంగా పడు వాడుకుంటారు ఈ సాంఖ్యలు అంతకు తగ్గి అంతకు తీసిపోయిన వాళ్ళు ఏం కాదు వాళ్ళకి వచనం మీద శ్రద్ధ లేదు వాళ్ళ వాళ్ళేదో ఒక థీసిస్ పెట్టుకున్నారు పెట్టుకునే ఈ థీసిస్కి సపోర్ట్గా వచనం చూపిస్తే కానీ వైదికులలో నెగ్గడం కష్టంగా వాడికి వచనం చూపి వచనం చూపిస్తే రోరు మూసి కూరుకుంటారు అందు గురించి వాళ్ళ నోరు మోయించడం కోసం వీళ్ళు ఏం చేశారంటే కొన్ని వచనాలు పట్టుకొచ్చారు ఉపనిషత్తుల్లో ఉన్నాయి శ్లోకాలు ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ అక్కడ పట్టుకొచ్చి ఆ వచనాలనే ఇదిగో ఈ వచనము మా సాంఖ్యమతమే అని చెప్పారు అంటే ఇప్పుడు ఏమైనట్టు అక్కడికి ఈ సాంఖ్య ప్రతిపాదితమైన ప్రధానము జగత్కారణం అనే ప్రధానం ఏది కలదో అది ఆనుమానికము మాత్రమే కాదు వేదవచనము చేత కూడా నిర్ధారింపబడుతోంది ఆనుమానికమపి ఏకేశాం ఏకేశాం అంటే అన్ని వేదశాఖలలోనూ లేకపోవచ్చు ఏవో కొన్ని వేదశాఖలలో ఉంది ఇప్పుడు మాండూర్త్యోపనిషత్తులోనూ ముండకోపనిషత్తులోనూ లేకపోవచ్చు కానీ కఠోపనిషత్తులో ఉందిగా కఠోపనిషత్తు అంటే ఎజుర్వేదో ఉపనిషత్తు దాంట్లో ఉంది దాంట్లో మా ప్రధానమే చెప్పారు కఠోపనిషత్తు అంటే ఎజుర్వేదోపనిషత్తు సామవేదోపనిషత్తులో చెప్పారు అదే సామవేదలో చెప్పబోతేనే ఉండి యజుర్వేదంలో చెప్పారు కదా ఏకేశాం కనపడుతుంది కాబట్టి మా ప్రధానము ఏకేశాం సాక్షినాం ఒకనొక వేదశాఖకి చెప్పినటువంటి ఉపనిషత్తులో మా ప్రధానాన్నే పెట్టారు అనుమాన ప్రమాణం చేత కూడా మా ప్రధానమే నిర్ధారింపబడుతోంది కాబట్టి జడమైన ప్రధానమే జగత్కారణము ఈ చేతన బ్రహ్మ జగత్కారణము కాదు ఇది చేతి అంతవరకు పూర్వక్షం పూర్వపక్షం నా అది సరికాదు ఎందుకంటే మీ వచ్చిన చెప్పండి అంటే ఇప్పుడు దీన్ని ప్రధానవాదాన్ని రెండు రకాలుగా మీరు ఖండించాల్సి ఉంటుంది ఒకటి తర్కప్రధానంగా దాన్ని ఖండించారు ఆ పని తర్వాత చేస్తారు తర్కపాదము అని రాబోతుంది అక్కడ కేవల తర్క ప్రధానంగా వాళ్ళ ఖండిస్తారు ఇక్కడ వచనాన్ని కోటి చేస్తాడు ఏ వచనమైతే చెప్పరా అంటే ఓ వచనం చెప్తాడు వాడు ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్య పరం మన మనస పరం అవ్యక్తం అవ్యక్త పురుషస్ పర అనేదో ఉంటుంది ఆ అవ్యక్తం అన్నది మా ప్రధానమే అని ఏదో చెప్తాడు అలాగంటే వచన కఠోపనిషత్తుల నుంచి వచనం చెప్తాడు అంటే అప్పుడు నో ఆ ప్రధానం కాదు ఆ సందర్భాన్ని నువ్వు తప్పుగా పోటీ చేస్తున్నావు దాని ముందు వెనుక చాలా ఉంది అదంతా మానేసా ఒక్క పిసరు కోర్ట్ చేస్తున్నావు ఆ ముందు వెనక ఏముందంటే శరీర రూపకము నిక్షిప్తమై ఉన్నది శరీర రూపక విన్యస్త గృహీతే అయితే శరీర రూపక విన్యాసమును అక్కడ సూత్రకారులు గ్రహించినారు సూత్రకారులు పట్టుకున్నారు దేనిని పట్టుకున్నారు శరీర రూపకము ఆయన పట్టుకున్నారు అంటే రూపకము రూపకం అంటే మెటాఫార్ ఇప్పుడు రూపకం చేస్తారు రూపకం అంటే ఇప్పుడు నేను చెప్తే చూడండి మూడు దృష్టాంతాలు చెప్తా చూడండి దాంట్లో ఉండే ఆ సాహిత్య పద్ధతిని మీరు గమనించండి ప్రియుడు ప్రియురాలు ఉద్యానవనం ఉన్నందు గలదు ప్రియుడు ఆమెను చూశాడు ఆమెను ఈ ప్రియురాలి మోము ఆకాశము నందలి చంద్రు నిదలే ప్రకాశిస్తోంది అంటారు దీన్ని ఏమంటారు దీన్ని ఉపమాలంకారము అంటారు ఇంకొంచెం గడుసు మళ్ళీ దానికంటే గడుసు ధనం కవులంటే గడుసుగా చెప్తే అది కవిత్వం ఇంకొకటి అంటాడు ఈ త్రివురాళి మోము చంద్రుడే అంటాడు అది దాన్ని రూపకాలంకారము అంటారు ఇంకొకటి అంటాడు ఓ చంద్రుడా సిగ్గు లేదు మూసుకోతాడు మేఘాల చాటున నక్కు ఇక్కడ ఉద్యానవనంలో సంచరించే ఈ చంద్రుడిని చూస్తే నీకు సిగ్గు లేదా అంటాడు దీన్ని అతిశయోక్తి ఏదో ఏదో అంటాను దరి ఏదో పేరు రివర్స్ అతిశయోక్తి కాదు బరేదో పేరు ఇంకొకటి ఏమంటాడంటే ఉద్యానవనంలో చంద్రుడు విహరిస్తున్నాడు చంద్రుడు ఆకాశంలో విహరించాలి కానీ ఉద్యానవనంలో విహరించడం ఏమిటి ఇది అతిశయోక్తి ఇలాగేమో చెప్తారు బదుగా చెప్తారు కాబట్టి దీన్ని రూపకము అంటారు అంటే అది ఇదే అన్నారు ఈ రూపకాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక మెసేజ్ని కన్విన్స్ చేయటానికి ఉపయోగిస్తారు ఏమిటి మెసేజ్ ఆ దృష్టాంతంలో ఆమె చాలా అందమైనది ఆమె ముఖంలో చూస్తే నాకు ఆహ్లాదము కలుగుతుంది అని యొక్క అభిప్రాయాన్ని మెసేజ్ ఆమె ఆ అభిప్రాయాన్ని కన్వే చేయటానికి ఆ రకమైన రూపకాన్ని కవులు వాడతారు ఇక్కడ కూడా అలాగే చేశారు ఇక్కడ రథ దృష్టాంతము అని అత్యంత ప్రసిద్ధమైన దృష్టాంతాన్ని ఒక ఈ దేహమే రథము సో ఆత్మానం రథనం శరీరం రథమేవతు సో శరీరానికి రథ దృష్టాంతం పెట్టారు కదా రూపక విన్యస్త శరీరమునకు రథము అనే రూపకమును అక్కడ పెట్టినాడు అలాగా ఆ రూపకాన్ని డెవలప్ చేస్తూ చేస్తూ అవ్యక్త శబ్ద ప్రయోగం చేశారు తప్ప నీ ప్రధానాన్ని అక్కడ వాళ్ళు జగత్కారణంగా చెప్పడం కోసం అక్కడ అవ్యక్త శబ్ద ప్రయోగం చేయలేదు నువ్వు ఎంటైర్లీ రాంగ్గా నువ్వు కోట్ చేస్తున్నావు ఎంటైర్లీ రాంగ్ కొటేషన్ అది అవ్యక్తమనే మాట ఉన్నది ఉన్నది అవ్యక్తం అనే మాట ఉన్నది మంత్రంలో అవ్యక్తం అని వినపడగానే అది మా ప్రధానమే అంటే ఎవర బలపాగా వాడు మావాడే అన్నట్టుగా లేదాది మా అవ్యక్తం అని వాళ్ళ ప్రధానం అవ్యక్తం అది ఇంద్రియ గోచరం కాదు దాన్ని పుట్టిన జగత్తు ఇంద్రియ ప్రధానం అవ్యక్తం ఇట్ ఇస్ ట్రూవ్ ఐ మీన్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఈ ఎగ్రీ కాబట్టి ఎక్కడైనా అవ్యక్తం అని ఉపనిషత్తులు కనుకో అవ్యక్తం అది నియవ్యక్తం కాదు అది నియవ్యక్తం కాదు అది మరి ఏమిటది శరీర రూపక విన్యాసం ఉన్నది అక్కడ అక్కడ మంత్రము శరీర రూపక విన్యాసాన్ని పట్టుకుని వివరిస్తాం అది హేతువు శరీర రూపక విన్యస్త గృహీతే అదే మమ్మల్ని కఠోపనిషత్తు కొంచెం ముందుకు వెళ్ళి అదే విషయాన్ని మరింత లోతుగా నిరూపించినది నీకెక్కడా కూడా నీ ప్రధానానికి అక్కడ తావు లేదు ఇది ఆ సూత్రం అర్థం ఏంటండి ఇది పాదము ప్రారంభమవుతోంది చతుర్థ పాదము కాబట్టి భాష్యకారుల యొక్క అవతారిక ఉంటుంది అవతారికలో ఏం చెప్తారంటే గడచిన మూడు పాదములలో గడచిన సమాచారం ఏమి అని సారంగా చూపించి ఈ నాలుగో పాదములో చెప్పబోయే విషయమేమి అనేది మీకు ఒక విహంగవీక్షణము బర్డ్ సైజీ కింద చూపిస్తారు సో దట్ మీకు అసలు ఎంతవరకు మనం వచ్చామో ఈ పైన గుణి దేవితే ఒక ఐడియా వస్తుంది అవతారికని చెప్తారా ఆ తర్వాత సూత్ర వ్యాఖ్యానం బ్రహ్మజిజ్ఞాసాంత ప్రతిజ్ఞాయా సో మన బ్రహ్మసూత్రాలు ఎలా ప్రారంభమయ్యాయి అథాతో బ్రహ్మజిజ్ఞాస అని ప్రారంభం కానీ ప్రతిజ్ఞ అంటారు ప్రతిజ్ఞ అంటే మాట ఇవ్వడం కాదు ప్రొక్లమేషన్ ప్రొక్లైమ్ చేయాలి ఈ పుస్తకంలో మేము చెప్పవలసితున్నదేమిటి బ్రహ్మ విచారము ఎందుకు చెప్తున్నావు అథహ దీని క్వాలిఫికేషన్స్ ఏమిటి అథే ఈ క్వాలిఫికేషన్స్ సంపాదించుకున్న తర్వాత ఈ కారణాల వల్ల మానవుడు బ్రహ్మ విచారాన్ని చేయాలి దాన్ని ప్రతిజ్ఞ అంట బ్రహ్మ బ్రహ్మ విచారమును ప్రతిజ్ఞ చేసిన తరువాత చేసిన తర్వాత ఏం చెప్పారు బ్రహ్మను లక్షణముక్తం జన్మాద్యశ ఇది ప్రతీజ్ఞ చేసిన వెంటనే ప్రశ్న వస్తుంది సరే మంచిదండి బ్రహ్మ విచారం తప్పక చేయటం తదే మేము సిద్ధంగా ఉన్నాము అందుకే ఆ బ్రహ్మ ఏమిటో చెప్పాలక్కర్లేదా ఏమో చెప్పకుండా బ్రహ్మ విచారం ఏం చేస్తారు వెంటనే బ్రహ్మకి లక్షణము అని లక్షణం లేరు నిర్వచనం వేరు బ్రహ్మకి నిర్వచనం ఉండదు లక్షణమే ఉంటుంది అంటే బ్రహ్మని సూచించటమే ఉంటుంది తప్ప ఇగో బ్రహ్మ అని మీ ముందుకెచ్చి గర్ణించటంతో ఏమి కాబట్టి ఆ లక్షణాన్ని చెప్పారు లక్షణాన్ని చెప్పేప్పుడు ఎప్పుడూ కూడా ఒక పాయింటింగ్ ఫింగర్ ఉంటుంది లక్షణం అంటే నిర్వచనము అంటే దాన్నే చెప్పడం ఘటాన్ని నిర్వచించమన్నారు ఘటాన్ని నిర్వచించమంటే చూడగా కంబుగ్రీవ శంఖానికి మెడ ఉంటుందే అలాంటి మెడ ఉండి అడుగుని ఇలాగా గుండ్రంగా ఉండి దాంట్లో నీళ్ళోగి పోసుకుంటే వీలుగా ఉండి మట్టితో తయారైనటువంటి ఒక అనొక పాత్రకు ఘటము అని అని నిర్వచిస్తారు ఉంది ఈ తార్క నిర్వచనం ఉండేంత బడుగు సమావేశంతో నాకు గుర్తులేదు తెలుగులో చెప్పాను దాన్ని నిర్వచనము అంటే అది దాన్ని యథాపక్షంగా వర్ణించి చెప్పండి చంద్రుణ్ణి చూపించమన్నారు చూపించమంటే చంద్రుని చూపించమంటే అది నిర్వచనం ఏం చేస్తారు దాన్ని చూడు ఈ కొమ్మ ఈ చెత్త కొమ్మలో ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ మీద పైకి చూడు అంటే చూశాడు చూస్తే చంద్రుడు కనపడతాడు ఇక్కడ కొమ్మకి చంద్రుడికి సంబంధం ఏంటి ఏంటి కానీ కొమ్మ చంద్రుణ్ణి చూపించడానికి ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ వాట్ దే కాజ్ పాయింటింగ్ ఫింగర్ పాయింటింగ్ ఫింగర్ విత్ ఇన్ కోస్ అంటే కొమ్మే ఫింగర్ అని కాదు విత్ ఇన్ కోట్స్ సో ఈ కొమ్మ అనేది ఆ చంద్రుణ్ణి చూపడానికి ఒక పాయింటర్ కింద ఒక పాయింట దాన్ని లక్షణము అంట అలాగే బ్రహ్మకి లక్షణమే చెప్పగలరు బ్రహ్మను ఇతమిత్తంగా చెప్పడం కుదరదు బ్రహ్మ ఒక ద్రవ్యమేమి కాదు ఒక వస్తువు కాదు పదార్థం కాదు అది లక్షణం చెప్పచ్చు అంటే పాయింటింగ్ ఫింగర్ లాగే చెప్పొచ్చు ఇలాగా చూడు ఈ జగత్తు అంతా ఉందని చుట్టూ ఉంది ఇది స్వతంత్రం కాదు రాబాబు ఇది జగత్తు ఇది ఒక చోట నుంచి పుట్టింది ఓ తత్వం నుంచి ఇది ఆవిర్భవించింది ఆ తత్వమే బ్రహ్మ అని అంటే బ్రహ్మని మీరు డైరెక్ట్గా చెప్పలేదు అక్కడ వయా జగత్ యాజ్ ది ఆరిజిన్ ఆఫ్ ది జగత్తు మాత్రమే బ్రహ్మని సూచించడం కాబట్టి లక్షణాన్నే చెప్తారు బ్రహ్మకి డైరెక్ట్ నిర్వచనమేమని చెప్పడం కాబట్టి ఎందుకంటే బ్రహ్మ నిర్వచనానికే అందదు వాటెవర్ సో బ్రహ్మ లక్షణం కూడా చెప్పడమైనది తల్లక్షణం ప్రధాన శాతి సమానం అంటే వెంటనే సాంక్ష్యులు ఉన్నారు మా ఈ సూత్రకారుడు బ్రహ్మం చెప్పట్లేదు చేతనం చెప్పట్లేదు మా ప్రధానాన్ని చెప్తున్నారు అన్నారు అంటే అదేమిటి మీ ప్రధానం ఎందుకు చెప్తున్నా మా ప్రధానమో అదే కదా అండి మా ప్ర జన్మార్జస్యత ఈ జగత్తునకు పుట్టుక దేని నుండియో మనుగడ దేనివలనో ఏని ఎందు విలీనమగునో అది మా ప్రధానమే మా జగత్ ప్రధానమే కాబట్టి ఈ సూత్రం మీ బ్రహ్మకే కాదు మా ప్రధానానికి కూడా ఈక్వల్గా వర్తిస్తుంది కాబట్టి బాధరాయణాచార్యుడు సూత్రం రాసి ఆయన వెళ్ళిపోయాడుగా ఆయన పక్కన ఎరౌండ్ లేడు ఆయన అడిగితే అమ్మయా నువ్వు ప్రధానవంతుని చెప్పేవా లేకపోతే బ్రహ్మండని చెప్పేవా మేము అలా దెబ్బలాడుకుంటున్నాం అంటే నేను ఇప్పుడు ఎలా చెప్పాను ఆయన కోపం చెప్పుండిగా ఆయన లేరుగా ఇప్పుడు కూడా ఆయన ఉండగా ఆయన మాటలను మనం వ్యాఖ్యానం చేయటం కంటే ఆయన పోయిన తర్వాత మాటలను వ్యాఖ్యానం చేయటం తేలిక దట్ ఈజ్ అలాగే చేస్తారు మన వాళ్ళు బతుకున్నప్పుడు ఆయన జోలుకు వెళ్ళటం ఈ పండితులు కూడా రమణ మహర్షి జీవించి ఉన్న రోజుల్లో ఆయన జోలికి వెళ్ళటం ఇప్పుడు ఆయన లేరుగా ఇంకా ఆయన గురించి మీరు ఏం చేస్తున్నా ఆయన లేరుగా రమణ భక్తులు కూడా ఆయన ఉంటే వెళ్ళి అడగచ్చు ఆయనకి పదో యొక్క వచ్చింది అలా పడుకుని ఆయన చచ్చిపోయి మళ్ళీ బ్రతికావు మీరు ఎన్నైనా చెప్పచ్చు ఎందుకంటే ఆయన లేరుగా ఆయన ఉంటే ఏమండి మీకు ఆత్మజ్ఞానం అలా వచ్చిందా అని అడగచ్చు మన పోనీ ఇంత ఇంత వాళ్ళ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ చూసినట్లయితే ఆయన అలాగేదో మిస్టరీగా వచ్చిందని ఆయన ఎక్కడా చెప్పలేదు వీళ్ళు కథలు పెట్టుకున్నారు తప్ప అలా ఎక్కడా చెప్పలేదు పైగా ఆత్మజ్ఞానం కొత్తగా వచ్చేది కాదు ఎప్పుడు నిశ్చయంగా ఉన్నదే కూడా చెప్పారు ఆయన ఆయన ఆయన చెప్పారు తత్వాధి చెప్పారు కాబట్టి ఇలాంటి కథలు చెప్పలేదు ఆయన ఉన్నంతసేపు వీళ్ళేం మాట్లాడతారు ఆయన పోయిన తర్వాత ఇంత కథలే కథలు కథలే కథలు ఎన్ని కథలు కల్పించేయాలో చెప్పాలి ఆయన ఉన్నప్పుడు మాత్రం మాట్లాడారు కొంతమంది అయితే వాళ్ళు ఉండగానే కథలను వాళ్లే కల్పించేసుకుంటారు శిష్యుల్ని ప్రోత్సాహం చేసి కల్పింపజేసి లోకంలో ప్రచారం చేస్తారు ఇదో ప్రారంభం అంటే కలియుగం అంటే లోకం ఇప్పుడు నేను స్వామి తత్వవేదానంద అమెరికాలోను కెనడాలోనూ చూస్తున్న మహిమలు అని ఒక పుష్పటి రాయించి ప్రచురించి నేను అందరికీ అట్లాగట్టాను కెన్ డూ ఐ కెన్ డూ దాట్ నేను అమెరికాలోను కెనడాలోనూ ఇవ్వకుండా మహిమల్ని నేను చేస్తూ ఉన్నాను ఆ మహిమలన్నింటినీ ఎవడో మా శిష్యుని ఒకటి పుట్టుకుని ఏదైనా రాయిగా ఇది ఒక తెలుగులో అనువాదం చేయరా నేను ఏ పని చేయక్కర్లేదు నేను భోజనం చేసి నిద్రపోతూ ఉండొచ్చు ఒక నిద్రలు ఇంగ్లీష్లో రాస్తున్నాడు ఇది తెలుగులో అనువాదం చేస్తున్నాడు ఆ తర్వాత మరొహడు గుజరాతీలో అనువాదం చేస్తున్నారు ఇట్ కెన్ గోవా అది జనాల మీద పారాయడం అది బతుకుండగానే నువ్వు పోయిన తర్వాత ఏదో కొన్ని కథలు చెప్పుకున్నారంటే అదో శోభ ఈ హిందూ ధర్మము ఎంత చెగలు పట్టిన తయారైంది అంతైతే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు ఇవన్నీ వీక్నెస్ అయిపోయాయి కదా ఫస్ట్ ఆదివారం పొద్దున్న మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తోంది వాటెవర్ సో కాబట్టి ఆ బదరాయణాచార్యులని అడిగి ఏమయా చెప్పు నువ్వు జన్మార్జి శాత హాని ఇంత ఓరు మూసుకున్నావు అని ఒక్క వై మాట అనుకున్నారా అది బ్రహ్మయా ప్రధానమా మాకు కేవలం చెప్పు అని ఆయన చెప్పు ఆయన రేడుగా కాబట్టి అది మాదే అని వీళ్ళు పెట్టారు పెడితే అప్పుడు దాన్ని తిరస్కరించారు ఎలా తిరస్కరించారు ఇత్యాశంక్య ఆ రకంగా ఆశంక చేసుకుని తదశబ్దత్వ నిరాకృతం ఈ క్షతేర్ణాశం ఇది అని శంక చేసుకుని ఎందుకంటే జన్మార్జస్యుత అనేప్పటికీ అయితే బ్రహ్మవచ్చు లేకపోతే ప్రధానం కావచ్చు రెండింటికి ఈక్వల్గా అప్లై అవుతుంది ఇది అని క్లీవోకల్గా లేదు అనే శంక చేసుకుని దాని పక్కనే ఇంకో సూత్రాన్ని చెప్తారు బాధరాయణ చేతలు ఈ క్షతేర్ నా శబ్దం ఈ అశబ్దం అంటే వేదము చేత ప్రతిపాదించబడినది కాదు శబ్దం అంటే వేదం వేదం చెప్పింది కాదు వేదం చెప్పింది కాకపోతే ఇంకా కేవలము బుద్ధి పరికల్పితమైనది దాని పేరే ప్రధానము అన్నమాట వాళ్ళు అంటారుగా అని వాళ్ళే శబ్దము చేత చెప్పబడినది కాదు కేవలము ఆనుమానికము అటువంటి ప్రధానము నా అది జగత్కారణం కాదు ఎందువల్ల ఈ క్షతే ఎందుకంటే బ్రహ్మ సంకల్పించి జగత్తును సృష్టించను అని ఆ జగత్కారణం ఏదైతే ఉందో అది బ్రహ్మని మనం అంటున్నాం జగత్కారణం ఏదైతే ఉందో అది సంకల్పం చేసి జగత్తును సృష్టించను మరి సంకల్పం ఎవరు చేస్తారు జడం చేస్తుందా చేతనతత్వం చేస్తుంది చేతనతత్వం చేస్తుంది కాబట్టి ఆ ఈక్షతే ఈక్షతి అనే హేతువు వల్ల తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి అది ఐక్షత అది లంగ ప్రథమ పురుష యొక్కవచనం కాబట్టి అది సంకల్పించను కాబట్టి అది ఇక్కడ అది చేసిన ఆ ఈక్షతి అంటే ఈక్ష అనే ధాపు యొక్క క్రియ అంటే సంకల్పము ఆ సంకల్పమును చేసి ఉండుట వలన ఈక్షతే జగత్ జగత్కారణము కాకాలదు అని బాదరాయణాచార్యులే దానిని తరువాత సూత్రంలో తిరస్కరించినారు